మరి ఒక మీటింగ్ లో వచ్చిన మీ అందరికి శుభాభివందనాలు దేవనామానికి ప్రేర్ చేస్తాను అందరికీ ప్రేజ్ లో మనం ప్రేర్ లో స్టార్ట్ చేసుకున్నాం దయచేసి అందరు కళ్ళు మూసుకోండి స్తోత్రం నైనా ప్రభా వేసే మా ప్రభా నీ వేలా స్తోత్రాలు దేవాసే మా ప్రభా దే ఉదయకాల నుంచి ఇప్పటి వరకు కాపాడు దేవా ప్రభా మమ్మల్ని సజీవ లెక్కలో వచ్చిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభావ ఈరోజు చూడడం ఎంతో మంది మరణించారు దేవాకాన్ని మమ్మల్ని సజీవ లెక్కలోంచి దేవాయసా ఈ యోగ్యత ధన్యత మాకు దయచేసి దాన్ని స్తోత్రం మా ప్రభా మరేసారి సన్నిధికి వచ్చా మా ప్రభా ఉదయకాల నుంచి సేవలో బలంగా వాడడం దాన్ని ప్రతి ఒక్క దాంట్లో దేవాయసం మా ప్రభుత్వ పరీక్షించి దేవా ప్రభా ప్రతి ఒక వాక్యం మీటింగ్ ప్రాబ్లం లేకుండా సాయం దయచేయండి మా ప్రభావ మెడ నష్టం కుమరించండి మా ప్రభావా పాటలలో దేవాణలో దేవా ప్రతి ఒక్కరు మా ప్రభావ ఎదుగుటకు సాయం దాచేయండి మా ప్రభావ వెళ్ళి నేర్చుకుని ఇతరులకు చెప్పేలా అని సాయం చేయండి మా ప్రభా ఇంకెంతో మంది రానై ఉన్నారు మా ప్రభావ ప్రతి ఒక్కరు ట్యాంక్ వచ్చేటట్టు సాయం దయచేయండి మా ప్రభా మీరే తోడైందండి మా ప్రభాక పరిశుద్ధాత్మ శక్తి నడిపించండి మా ప్రభా కే వాళ్ళ విలువ తెలుసుకుంటా సాయం దయచేయండి దేవా నేను నెచ్చించాలేవా తగ్గించుకోవాలి మా ప్రభావ మీరే గొప్ప మా ఉన్న దేవుడు దేవా మీకే మహిమా ఘనత ప్రభావం చెల్లాల మా ఒక కొద్దిపాటి పాద సన్ని చేసుకుంటారని రాబోతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ పాట పాడుకుందాము దేవుని మై పరిచము లంగరిసి నావాట్టుకొని పోకుండా నే చివరకు లంగరిసి నావా పట్టు జారిపోకుండా నా బ్రతుకుకు లంగరెసి నావా నావకు కొట్టుకొని పోకుండా నే చివరకు లంగరెసి నావా నావకు పట్టు జారిపోకుండా నా బ్రతుకును అలలను అతిమి అన్నజడి అనుగొట్టి తీరం చేరేదాకా నావలోన అడుగు పెట్టి కలవర మిరిచిపెట్టి కలతను తరిమి కొట్టి ఊపిరి ఆగేదాక ప్రేమతోన చంకబెట్టి లొక సంద్రాన జీవనాక అద్దరికి చేరేదాకాగుగా నీదరికి చేరేదాకాగా అలలను అదిమి పట్టి అలజడి అనుకొటి తీరం చేరేదాక నావలోన అడుగుపెట్టి కలవర విడిచిపెట్టి కలతను తరిమి కొటి ఊపిరి ఆగేదాక ప్రేమతోనే చంక పెట్టి చుట్టూ ఉన్న లోకం మాయధరి సుడిగుండం నటనడి సంద్రాన్న పటిలాగే వయహీనం చుట్టూ ఉన్న లోకం మాయసుడిగుండం నట నటనరి సంద్రా నా పటిలాగే వైనం నా కాసి అలెన్నో ఎగిసి ఎగిసి పడుతుంటే ముచేసి నన్ను చూస్తూ మురిసి మురిసిపోతుంటే నా ఆశలన్నీ కరిగి ఒంటరిగా నేనుంటే నిరాశ వలలు తెంపి నిరీక్షణతో నన్ను నిలిపేయం నీ వైపు ఆహయంత చలని చూపు ఆహయంత చలని చూపు అలలను అదిమి పట్టి అల్లజడి అనుగొట్టి తీరం చేరేదాక నావలోన అడుగు పెట్టి కలవర మిడిచిపెట్టి కలతను తరిమి కొట్టి ఊపిరి ఆగేదాక ప్రేమతోన చంక పెట్టి సందేహల గాలి తుఫాను సగలిక ఆపుతుంటే సత్యవక జాడలేక ఓడబదలవుతుంటే సందేహల గాలి తూఫాను సగలిక ఆపుతుంటే సత్యవకజ ఆడలేక ఓడబదలవుతుంటే శోధన పడుతుంటే వేదన సుడులెన్నో తరిమి తరిమి కొడుతుంటే శోధన కెరటాలేకిసేకిసి పడుతుంటే విదన సుడి నెన్ను తరిమి తరిమి కొడుతుంటే ఏదారి కానరాక దిక్కులైక నేనుంటి నిదారి నేనంటూ నడిచినావు నా వెంటి తుసాను నీ వైపు ఆహా యంత చూపు ఆహా ఎద్ద చల్లని చూపు అలలను తరిమి అలజడి అనగొట్టి తీరం చేరేదాకా నావలోన అడుగుపెట్టి కలవర విడిచిపెట్టి కళ్ళతను తరిమి కొట్టి ఒబ్బిరి ఆగేదాకా నావలోన అడుగుపెట్టి లోక సంద్రా నా జీవనోకా అతరికి చేరేదాక సాగుగాక నీదరికి చేరేదాకా సాగుగాక జీవవాకు చేతబట్టి ని చిత్తాన్ని మదినబెట్టి జీవదాతని ఇదు సేవే జీవితానికి అర్థమంటూ జీవవాకు చేయిత బట్టి ని చిత్తాన్ని మదినబెట్టి జీవదాతని వెనుక నా వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటిని తలచి నితాత శరీరా జీవపు నేను నిజ చూస్తాను నీ వైపు చూస్తాను నీ వైపు ఊపిరి ఉన్నంతసేపు నాలో నూపిరి ఉన్నంతసేపు అలలను అదిమిపట్టి కలవరమిరిచిపెట్టి తీరం చేరేదాకా నా బలోన అడుగుపెట్టి ఒక సంద్రాన నా జీవనోక అదరికి చెరేదాకా సాగుగాక నీధరికి చెరేదాకా సాగుగాక లంగరేసినావా నానావకు కొట్టుకొని పోకుండానే చివరకు లంగరేసినావా నానావకు పట్టు జారిపోకుండానే చివరకు అలే మన మధ్యనున్న సమీల్ బ్రదర్ గారు వాక్యం షేర్ చేస్తారు సిస్టర్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ ఈ అవకాశం బట్టి దేవుడికి ఇంత వందనాలు ఈ కారణం చేతైనా సరే ప్రభు ఆయన మహిమార్ద నిమిత్తము దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ప్రభు దీవించం కాక మీకందరికీ వందనాలు ఈరోజు ధ్యానం నిమిత్తము తెచ్చేసి నాతో కూడా మత్స వార్త తొమ్మిదో అధ్యాయము తొమ్మిదో వచ్చినాం మతేశ్వర వార్త అధ్యాయము తొమ్మిదో వచ్చున్నాం ఎవరన్నా తిరుగు నాకు నాకు ఇంగ్లీష్ బైబుల్ నేను తెలుగు చదవలేను నాకు కొంచెం సపోర్ట్ చేయాల తెలుగులో చదవటానికి వాక్యాలు చదువుతున్న అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉన్న మత్తయ్యను ఒక మనుషుని చూసి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించను లో తండ్రి నమ్మం దేవా మా ముందు తీసుకువెళ్ళి సరిగిన లేఖన భాగాలను జీవించి అయా మా ఇంటిలో నీ కార్యము నీ ఉద్దేశము తండ్రి సఫలం చేయమని ప్రార్థిస్తూ పుస్తాత్మ నాకు మాకు పరిచయం చేయనట్లు ఇట అనుభవం నుంచి పంపించమని ప్రార్థిస్తూ తండ్రి ఆయన ప్రభా వాక్యము వింటున్న బిడ్డలు దీని తర్వాత వింటు విన వినబోయే బిడ్డల గురించి కూడా ప్రార్థిస్తూ నీ ఉన్నతమైన ఉద్దేశము తండ్రి మా నా జీవితంలో నెరవేర్చమని ఎస్ ప్రభు పెట వేర్కుంటున్నాం తండ్రి ఆమెన్ చదివిన వాక్య భాగంగా మనం గమనిస్తే ఇక్కడ మనం చూసే ఈ ఈ భాగం ఏంటంటే ఈరోజు ధ్యానం ఏంటంటే విలువ కట్టుట విలువ కట్టుట అత్తైస్ అత్తైని ఎస్ ప్రభు నన్ను వెంబడించునంటే ఆయన వెంటనే ఆయన చేస్తున్న ఒక గవర్నమెంట్ జాబ్ ఆయన చేస్తున్న గవర్నమెంట్ జాబ్ రమ ప్రభుత్వం కింద చేస్తున్న ఈ పని ఈ ఉద్యోగం వెంటనే ఆయన అక్కడి నుంచి లేచి లేచి ఆయన వెంబడించాడు ఇక్కడ ఒక మత్తయ్యే కాదు తర్వాత తక్కిన శిష్యులు అందరూ కూడా ప్రభుని వెంబడించిన విధానంగానే మనం చూస్తే ప్రభు వాళ్ళని నన్ను వెంబడించు అంటానే వాళ్ళు అన్ని వదిలేసి వెంబడించారు ఇంక్లూడింగ్ యూద ఇసుక సైతం ప్రభుని వెంబడించారు ఈ వెంబడించడంలో వాళ్ళు ఏ షరతులు లేవు అక్కడ నిన్ను వెంబడిస్తే మాకేమిస్తావు నేను వెంబడిస్తే మాకేంటి లాభము ఈరోజు ఆ యేసు ప్రభుని అంగీకరించడం ఒక ఉద్దేశం అండి వీళ్ళకి డబ్బులు కాబట్టి వీళ్ళు యశుప్రభుని వెంబడిస్తారు యేసుప్రభు గురించి ప్రకటించేవారుగా ఉన్నారని చెప్పి అలాగా ప్రచారం చేసే శత్రువు లోకంలో అంటే ప్రభుని వెంబడించడానికి ఒక విలువ విలకి ఇవ్వబడుతుంది అని ఒక రాంగ్ కాన్సెప్ట్ ప్రచారంలో ఉంది ఆ రీతిగా అనేకులు ప్రభుని ఆ ఉద్దేశంగా ఆ మాటని నమ్మి ప్రభుని వెంబడించని వారుగా ఉన్నారు ఆ రోజు డబ్బులిచ్చి రోమా ప్రభుత్వం కింద పనిచేస్తున్న బంటుతులు ఎవరైతే యేసు ప్రభు సమాధి దగ్గర ఆయన్ని సమాధి చేసిన తర్వాత వాళ్ళని బంట్రోతుల్ని అక్కడ పెట్టి కావిలికాయమని యేసు శరీరాన్ని వాళ్ళ శిష్యులు ఎత్తుకొని పోయి తిరిగి లేచాడు అని ప్రచారము చేస్తారు కాబట్టి అది చక్కగా అది సీల్ చేయబడాలా అలాగ కాకుండా ఎందుకంటే ఇప్పుడు దాకా అయిన నష్టం ఒకట్రా అంటే అలాగైతే నష్టం చాలా అవుతుంది అని చెప్పి వాళ్ళు పిలాత దగ్గరకు ఆ సెలవు తీసుకొని ఆ రకంగా అరేంజ్ చేశారు కానీ దూత వచ్చి ఏ రీతిగా ఆ రాయి తొలగించి యేసు తిరిగి లేయటము దంతా యశు ప్రభుని వాళ్ళు చూడలేదు కానీ అది సమాధి తెరవబడటము ఆయన అక్కడ లేకుండా ఉండటం అనేది వాళ్ళు అక్కడున్న బంట్రోతులు చచ్చిన వాళ్ళ వాళ్ళే పడిపోయి వాళ్ళ ఆ విషయం వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే లేదు లేదు రాత్రిపూట వచ్చి శిష్యులు ఆయన శరీరానికి అని ఆ రకంగా ప్రచారం చేయండి ఈ రోజుకి చెప్తుంది వాక్యము ఆ ప్రచారమే అంటే ఒక రాంగ్ మెసేజ్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది స్ప్రెడ్ అవుతుంది మంచి వాసన ఏదైనా సరే సువాసన అనేది కొంచెం స్థలంలోనే వ్యాపిస్తుంది చెడు వాసన చాలా వ్యాపిస్తుంది మా ఇంటి ముందు ఇంటి కొంచెం దూరంలో మెయిన్ రోడ్ ఉంది ఈ మెయిన్ రోడ్ లో నుంచి ఈ లారీలు వెళ్తుంటాయి గార్బేజ్ లారీలు ఆ లార్బేజ్ లారీ వెళ్తున్నప్పుడు స్మెల్ వస్తుంది గార్బేజ్ లారీ వెళ్ళిపోయిన తర్వాత కూడా చాలాసేపు దగ్గర స్మెల్ వస్తుంది గార్బేజ్ లారీ ఇప్పుడే వెళ్ళిందా ఎక్కడ కనిపించలేదు రోడ్డు ఆవిడ దూరం వరకు చూడొచ్చు అయినా కూడా స్మెల్ ఆ వస్తుంది ఎక్కడ కనిపించలేదు లారీ ఎక్కడ దా అంత స్మెల్ వస్తుంది ఇంతకు ముందు పోయి ఉంటుంది అంటే చెడువాసన రాంగ్ ఇన్ఫర్మేషన్ కూడా ఆ రకంగానే ఉంటది అయితే అక్కడ ప్రజలు అంటే ఆ రీతిగా ఆ రాంగ్ ని స్ప్రెడ్ చేసిన వారుగా ఉన్నారు దేవుని ప్రభుని వెంబడించడంలో శిష్యుల్లో ఒక విలువ కట్టిన ఒక విలువ ఏసు ప్రభుకి ఎట్లాంటి విలువ ఎలాంటి విలువ కట్టేవారుగా ఉన్నారు ఉద్యోగాన్ని వదిలేశారు వాళ్ళు వ్యాపారాలను వదిలేశారు వాళ్ళు ప్రభుని వెంబడించారు వీళ్ళు ఇంతకీ ఏమి చూడలేదు ఏం చూడలేదంటే వాళ్ళు ఆసు ప్రభువుని సిలివేయబడటం చూడలేదు ఏసుప్రభు రక్తం కార్చడం చూడలేదు ఏసుప్రభు శ్రమలు పడింది మా పాపాల కొరకే శ్రమలు పడ్డాడు అనేది చూడలేదు వాళ్ళ వాళ్ళు వెంబడించింది ఆయన ఆయన టీచింగ్స్ ఆయన నేర్పించిన విధానం ఆయన గొప్ప కార్యము చేసిన తర్వాత ఆయన్ని వాళ్ళు ఒక రాజుగా చూశారు రాజుగా చూశారు ఈయన రాజ్యము ఇజ్రాయల్ రాజ్యం స్థాపించడానికి ఆ మైండ్ ఉంది వాళ్ళకి లోకరీతిగా ఆ అలాంటి తలం పొంది ఆయన ఆ స్థాపన చేయటానికి రాలేదు ఆ ఇజ్రాయల్ దేశాన్ని స్థాపించడాని కోసం రాలేదు ఆయన ఆ లోకంలో ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు ఇది వాళ్ళు చూడలేకపోయారు ఇది వాళ్ళు గ్రహించలేకపోయారు కానీ ప్రభుని వెంబడించారు ఇవన్నీ ఏం తెలియదు కానీ ప్రభుని ప్రభుని ఆ ప్రభు గొప్ప కార్యం అంతకంటే ఇజ్రాయిల్ దేశాన్ని స్థాపించేదానికంటే గొప్ప కార్యము చేయడానికి వచ్చే విషయాన్ని తెలుసుకోలేదు కానీ ఈరోజు నువ్వు నే నీకు నాకు తెలుసు ఏం తెలుసు ఆయన క్రయం చెల్లించాడు గొప్ప కార్యం చేసేడానికి సెలవు మీద ఆయన మరణించి తిరిగి లేచి మళ్ళా తిరిగి రానే ఉన్నాడు నీ స్థలం సిద్ధపరచేవాడుగా ఉన్నాడు నిత్య జీవానికి వారసులుగా మనల్ని చేశాడు అన్న విషయము ఈరోజు మనకి పూర్తిగా అంటే ఒక రెడీమేడ్ రెడీమేడ్ రెడీమేడ్ షర్ట్లు రెడీమేడ్ ప్యాంట్లు అంటారు కదా బట్ట తీసుకోవాల్సిన అవసరం లేదు కొలతలు ఇవ్వాల్సిన అవసరం లేదు ట్రయల్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఏం అవసరం లేదు ఆ రెడీమేడ్ షర్ట్ నంబర్ చెప్తే నంబర్ షర్ట్ దొరుకుతుంది ప్యాంట్ దొరుకుతుంది అంటే రెడీమేడ్ ప్రభు మనకి నీకు నాకు ఒక రెడీమేడ్ అంత సిద్ధపరిచాడు రెండు వేల సంవత్సరాల క్రితమే అంత సిద్ధపరిచి ఇచ్చాడు ఈరోజు నువ్వు నేను ఎలాంటి విలువ కడుతున్నాము ఎలాంటి విలువ కడుతున్నాము హిబ్రిషన్ పత్రిక హిబ్రిడేషన్ పత్రిక పదకొండో అధ్యాయంలో ఇక్కడ మనము మోషయని చూస్తాం మోష విలువ కడుతున్నాడు ఎలాంటి విలువ కడుతున్నాడు వాక్యం మీద సెలవిస్తుందండి దయచేసి ఈ వచనాలు మీరు గమనించాల ఈ వచనాలు ఏం చూపిస్తాయంటే ఆ ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాల్లో మోసై ఆయన పెద్దవాడైన తర్వాత పరో కుమార్తెకి కుమారుడుగా పిలవటానికి నిరాకరించాడు అంటుంది ఇరవై నాలుగో నిరాకరించాడు ఒక రాజ కుమార్తె కూర్ కుమారుడుగా నిరాకరించాడు ఏమ ఏది ఏది స్వీకరించాడు తన ప్రజలు ఎవరు ఇజ ఇజ్రాయేల్ ప్రజలు ఇరవై ఐదో వచ్చిన తోటి ఆ శ్రమ అనుభవించడానికి ఆ అంగీకరించాడు కొద్ది కాలము పాపము భోగము కంటే తన ప్రజలతోటి శ్రమ అనుభవించడం ఏం చూసేవయా నువ్వు మోసస్ మహ ఏం చూసావు ఈ ప్రజలు నేను ఏం చూసి ఏ రకంగా చూసావు నువ్వు అయ్యా అంత పెద్ద వైభవము అంత గొప్ప చదువు నీకు ఇచ్చారు అంత గొప్ప నీకు నైపుణ్యత అన్ని విషయాల్లో నైపుణ్యత ఇచ్చారు నీకు అన్ని ఇచ్చి ఒక రాజ్య కుమారుడు వలె నీకు అన్ని అనువించి అనువించి అంత భోగం ఈ ప్రజలతో శ్రమ పడాలంటావు ఏంటయా నువ్వు ఈ ప్రజలు అక్కడ ఉపయోగించిన మాట ఏంటంటే ఇరవై ఐదో వచనంలో ద పీపుల్ ఆఫ్ గాడ్ దేవుని బిడలతోటి దేవుని ప్రజలతోటి దేవుని ప్రజలు దేవుని ప్రజలతోటి శ్రమ అనుభవించట మేలని అనుకున్నాడు దేవుని ప్రజలతోటి ఒక్క కారణం అండి ఆ ఒక్క కారణము ఆయన జీవితంలో ఆయన ఏర్పరచుకున్న ఆ ఒక్క కారణం బట్టి ప్రభు ఆయన్ని నాయకుడిగా పెట్టాడు ఇలాంటి వాడు కావాల నాయకుడు నా ప్రజలతోటి శ్రమ పడుటకు ఆ సిద్ధపడిన వాడు నాకు నాయకుడుగా కావాలి నా ప్రజలకి ఎలాంటి నాయకుడు నలభై సంవత్సరాలు ఆయనకి ఎదురు ఎదురు ఎదురు ఎవరు లేని నాయకుడు అంటే ఆయన అన్చాలెంజ్డ్ అంటారు ఆయన్ని సవాలు చేయని సవాలు చేయలేని నాయకుడు అలాంటి నాయకత్వం ఇచ్చాడు లేదు నలభై సంవత్సరాలు వాట్ ఏ గ్రేట్ థింగ్ ఎంత గొప్ప విషయం కదా ప్రభు ఏ రకంగా ఒక వ్యక్తిని వ్యక్తిని ఆయన సిద్ధపరుస్తాడు ఏ రకంగా ఎన్నుకుంటాడు ఏం చూస్తాడు ప్రభు ఉదయాన్ని చూసేవాడు ఉదయాన్ని చూసేవాడు ఆయన ఏ రకంగా ఆయన చూశాడంటే ఏ రకంగా ఏర్పరుచుకున్నాడంటే ఈ మోషయిని ఒక నాయకుడిగా ఏర్పరచుకున్నాడు ఈ ఈ వ్యక్తిలో ఉన్న గొప్ప విషయం ఏంటి విల్లువ చెల్లించుట విల్లువ చెల్లించుట వాక్యం ఏం చెప్తుందంటే మాకై స్వ యోహన్ స్వార్త పదో అధ్యాయము ఇరవై ఏడో ఏం చెప్తుందంటే నా గొర్రెలు నా స్వరము విను నా గొరెలు నా స్వరము విను అంటే ఆయన గొర్రెలు ఆయన స్వరము వింటాయి అంటే విలువ ఒకసారి పిల్లల్ని తల్లిదండ్రులు పిలుస్తుంటారు రే బాబు రే పాప అని పిలుస్తుంటారు వాడు ఏదో పనులు చేసుకుంటుంటారు ఏదో పని చేసుకుంటారు రే ఇన్నిసార్లు పిలవాలరా నేను రే గట్టిగా రాస్తారు అడిచి అప్పుడు వాడు స్పందిస్తారు అప్పుడు స్పందించి ఏరా చెప్తుంటే అర్థం కావట్లేదా ఇన్నిసార్లు పిలుస్తున్నాను నీకు నేను ఏం చేస్తున్నాను అసలు నా మాట అసలు అసలు నీకు విని కూడా కమ్ముకున్నావు అసలు పని చేసుకుంటాం ఏది చెప్తా పని చేసుకుంటున్నా ఎంత పని చేసుకుంటే మాత్రం ఆ అనుకు ఊ అను ఏమనో అంటే నేను చెప్తున్నాను గాలి చెప్తున్నా గోడ చెప్తున్నాను నేను పిల్లల్ని తల్లిదండ్రులు అరుస్తారు అంటే ఈ పిల్లలు ఎంత విలువ ఇచ్చారు మాకు ఒక అర్థం ఉండేది చనిపోయింది మా మేల్ మా భార్య ఆమె బావిలో మాట్లాడతారు బావిలో మాట్లాడడానికి ఆమె గొంతు వినిపించదు ఆయన పిలిచింది అనుకోండి మా మా తోడుకులు ఉన్నారు వాళ్ళ పేరు పెదబాబు చనబాబు చిన్ని ఇలాంటి పేర్లు అంటే కదా మన మనవల అయితే ఆయన వాళ్ళు వాళ్ళని పిలిచేది ఎట్ పిలిచేది అంటే ఆయన చనబాబు అంటే వాడు ఎక్కడో ఉంటాడు మనకి వినిపిస్తుంది వాడికి వినిపిస్తుంది వాడు మనతో ఆడుకుంటుంటాడు ఆడుకునేవాడు ఆడుకుంటా ఉండేవాడు మా వయసు వాడే ఆడుకుంటా అమ్మ ఆయన పరిగించేవాడు ఏమైంది అంటే అమ్మ పిలుస్తుంది లేదు నాకు వినిపించలేదు నీకేట వినిపించింది అంటే వాళ్ళ అమ్మ స్వరం అంత చిన్న స్వరం అయినా వాళ్ళకి వినిపించింది పరిగెత్తుకుని పోయేవాడు పరిగెత్తుకుని పోయేవాడు ఎలా ఎప్పటి నుంచి అనేది ఎప్పటి నుంచి నేను అంటే గడగలు అంటే చిన్న స్వరం బాగా వినిపించేది వాళ్ళు అడిగించుకొని పోయే యేసు ప్రభు ఆయన ఆయన గొర్రెలు ఆయన స్వరము విలు ఆయన గొర్రెలు ఆయన స్వరం విలును అంటే ఆ వచనం ఆ మాట ఉంది ఇంకో వచనంలో ఏముందంటే పదిహేను అధ్యాయం పద్నాలుగు వచనంలో మీరు నా స్నేహితులు అనబడతారంట ఎప్పుడు నేను ఇచ్చే ఆజ్ఞల్ని మీరు భయపడినప్పుడు అంటే రఘువాక్యానికి విలువ చెల్లించుట ఒకటేమో వినికిడిలో విలువ చెల్లించుట ఆయన స్వరానికి వెంటనే స్పందించుట రెండోది ఆయన ఆజ్ఞల్ని గైకొనట అంటే నెరవేర్చుట మనం ఇక్కడ ఏం చూస్తామంటే ఏదేం తోటలో వెనక్కి వెళ్ళిపోతే ఏదేం తోటలో దేవుడు లోకానంతా సృష్టించిన తర్వాత అక్కడ జరిగిందంటే ఒక గొప్ప ఫెయిలియర్ ఆయన అంతా బాగుండేదంట అంతా బాగుంది మొదటి రోజు బాగుంది రెండో రోజు అంతే అన్నీ కూడా బాగున్నాయి అని చెప్తారు బాబు అంటే బాగుగా చేశారంట ఆయన అన్ని కూడా బాగుగా చేశారంట కానీ మానవుడు తగ్గిపోయి అవిధేయత సృష్టిలో ఫస్ట్ జరిగింది ఏంటంటే ఒక అవిధేత వల్ల డిస్ట్రక్షన్ అవిధేత బాబు ఈ రెండో ఆహదామైన మొదటి ఆదాములో ఆ విధేయత రెండు ఆదాము ఆ విధేత ఈ విజేత ఎట్లాంటి విధేయత ఈ రెండు ఆదాము లో విధేత ఆయనలో విధేయత ఆయనలోనే ఒక విధేయత ఉంది ఆయన శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడని చెప్తున్నారు అంటే ఆయనలో ఆ విధేత ఎట్లా చూపిస్తబడుతుందంటే ఆయన శిష్యులను పిలుస్తా వాళ్ళు వచ్చారు ఇక్కడ డీల్ లేదండి అవి నేను వెంబడిస్తున్నాకేమిస్తావు డీల్ లేదు ఇక నో డీల్ రమ్మంటేనే వెంటనే వచ్చారు వాళ్ళు రమ్మంటేనే వెంటనే వచ్చారు మన జీవితం అంటే ఆ విధేయత ఆయనకి కావాలి ఆ విధేత ఇచ్చేవాళ్ళు ఎవరు విలువ కట్టిన వాడు అయ్యా ఈయన ఈయన ఆయన విలువైన వాడు ఆయన విలువైన వాడు ఆయన మాట తప్పనివాడు విలువైన వాడు కాబట్టి ఆయన విలువ కట్టి ఈరోజు నీ జీవితం నా జీవితంలో ఒక గొప్ప విలువ కట్టి ఆయన మనల్ని ఆయన ఆయన స్వకీయ జలముగా చేశాడు కానీ కానీ ఆ రోజు వాళ్ళకి ఆ విలువ తెలవదే తెలవకే వాళ్ళు ఫాలో అయ్యారా తెలవకే వాళ్ళు వెంబడించారు ఆయన్ని విలువగా చూశారు వాళ్ళు కానీ ఎంత విలువ ఆయన వాళ్ళ కట్టాడు అనేది వాళ్ళకి తెలియదు అప్పటికి నీకు నాకు తెలుసు కదా నీకు నాకు తెలుసు కదా మరి మనమేం చేశాము మనం ఎంత విలువ కడుతున్నాం ఆయనకి మన విలు ఎక్కడ చూపించబడుతుంది విధేయతలో మన విలువ ఎక్కడ చెల్లించక్కడ చూపించబడుతుంది ఆయన స్వరము వినటానికి ఇష్టపడటంలో అంటే ఆయన స్వరము కోసము ఆయన మాట్లాడే దేవుడు ఆయన స్వరము వినటంలో వచ్చు ఒక ఆశీర్వాదం ఆ విషయం బట్టి ఆ ఏమవుతుంది మనము వేచి ఉండేవారుగా ఉంటాం వేచి ఉంటాం లేకపోతే వేచి ఉండం మనం ఏం చేస్తారు సాధారణంగా జరిగే విషయం ఒక మాట చెప్తాను ఏమనుకోబోకండి వేరే విధంగా అనుకోబోకండి ప్రార్థన చేస్తామండి మనం ప్రార్థన చేసిన వేచి ఉండవు వేచి ఉండాలంటే ఏంటి ప్రార్థన ఒకవేళ మీరు ఐదు నిమిషాలు చేశారు అనుకోండి పది నిమిషాలు వేచి ఉండాలి ఆయన ఆయన మాట్లాడతాడు ఆయన మాట్లాడడానికి వేచి ఉండాలి కాసుకోవాలి ఆయన మాట్లాడడానికి కాసుకోవాలి మనం మనం మాట్లాడేసి నేను లటకను లేచేసి గమ్ము వెళ్ళిపోకూడదు అలా చేస్తాం ఎవరుతో మాట్లాడేటప్పుడు మన ఫోన్లో హలో నండి హలో బాగున్నారా బాగున్నారా మీరు ఏం చెప్పాలని చెప్పేసి కట్ చేస్తారు మీరు కట్ చేయం కదా అవతలు కూడా మాట్లాడతాడు కదా అవతల కూడా మాట్లాడే అవకాశం ఇస్తారు కదా ఒకళ్ళు ఎవరు మన స్నేహితులు ఉన్నారు అనుకోండి మనం మాట్లాడతాం అనుకోండి అయ్యి ఉండరా నాకు కూడా అవకాశం మాట్లాడడానికి నేను మాట్లాడుతున్నాను కదా నువ్వు ఇంకొకసారి ఆగు అంటే మనుషుడు ఇంకొక మనుషుడు చెప్పినప్పుడు ఆగుమంటే ఆగతం ఆగి ఆ చెప్ చెప్పు చెప్పి చెప్పు సారీ చెప్పు చెప్పు దేవుడితో ఏంటి ఆయన దీనుడు సాత్వికుడు ఆయన ఎంతో ఆ మెల్లని స్వరంతో మాట్లాడే గొప్ప దేవుడు ఆయన ఉరు ఆయన ఉరుములు ఆయన ఆయన మాట్లాడే విధానంలో ఇజ్రాయల్ ప్రజలు దండం పెట్టి అయి బాబోయ్ మేము ఆయన స్వరం వినేవరా బాబో ఆయన మాట్లాడుతుంటే మాకు గుండెలు జారిపోతున్నాయి మాకు భయం వేస్తుంది మాకు మేము కాసుకోలేము ఆయన మాట్లాడు ఆయన స్వరం వినలేము ఆయన ఆయన మా నువ్వే మాట్లాడు మోసస్ నువ్వు మాట్లాడే మాకు చెప్పాయా మాకు మేము ఆయన స్వరం వినలేకపోతున్నాం భయపడిపోతున్నాం మేము ఆయన ఉరువులతోటి ఆ కొండ మీద ఆయన వచ్చినప్పుడు ఆ అగ్నితోటి ఆయన వచ్చినప్పుడు ఆ ద్వారం దగ్గర ఆ టెబర్ నికల్ దగ్గర ఆయన గుడారం దగ్గర వచ్చినప్పుడు బాబోయి ఆయన వచ్చినప్పుడు అలా వస్తే మాకు భయం వస్తుంది మాకు భయం వస్తుంది మేము చూడలేకపోతున్నాం మేమే మాట్లాడు మాకు ఏ విషయం చెప్పు మాకు ఆ విషయం బట్టి వాళ్ళ జీవితంలో నిరాకరించిన విధానం బట్టి వాళ్ళ జీవితంలో దేవుని భయం కోల్పోయేవాళ్ళు దేవుని భయం కోల్పోయారు వాళ్ళు ఆయన స్వరం వింటూ ఉంటే అలాగే వింటూ ఉంటే ఆ భయం ఉండేది వాళ్ళ జీవితం అమ్మో దేవుడు రా అమ్మో దేవుడు రా అని అలా చేయకూడదు ఇలా చేయకూడదు అన్న ఒక భయము వాళ్ళ జీవితంలో వాళ్ళ కుటుంబ జీవితంలో ఆవరించి ఉండేది అని ఆ స్థితిని వాళ్ళు కోల్పోయారు ఆ స్థితిని కోల్పోయారు మోసస్నే మాట్లాడడం అన్నారు మోసేనే మాట్లాడమన్నారు మోసే మాట్లాడి చెప్పు తిరిగి వచ్చి చెప్పేవాడు ఆ రీతిగా వాళ్ళు ఆ గొప్ప అవకాశం కోల్పోవటమే కాదు ఆయన స్వరం వినే అవకాశం కోల్పోవటమే కాదు వాళ్ళ జీవితంలో గొప్ప నష్టం తెచ్చుకున్నారు ఎప్పుడైతే మన జీవితంలో దేవుని స్వరం వినటానికి మనం ఆశ పడని వారుగా ఉంటామో అందుకే దేవుని ప్రజల జీవితంలో ఆ నష్టము ఆ లోటు ఆ కరువు ఏంటది కరువు ఏ విషయంలో కరువు ఆయన స్వరము వినకపోబట్టి విలువ చెల్లించకండి ఆ ఎంతసేపు కూర్చోవాలండి ప్రేయర్లో ఆ ఎంతసేపు అండి వాక్యం వినాల ఆ ఎంతసేపడి ప్రార్థన వినాలా ఆ ఎంతసేపని ప్రార్థన చేస్తారు ఆ ఎంతసేపండి ఆ చర్చ నడుస్తుంది చిన్నగా నడవాలండి ఒక మెసేజ్ చెప్తే చాలండి మూడు మూడు మెసేజ్లు రెండు ఏడు ఏంటండి అనవసరంగా అంత అవసరం లేదండి ఒక మాట చెప్తే చాలండి ఐదు నిమిషాలు చెప్పండి చాలు అంతకంటే ఎక్కువ టీవీ గంటల గంటలో చూడొచ్చు మొబైల్లో గంటల గంటల చూడొచ్చు అనవసరం విషయాలు గంట గంటలో మాట్లాడొచ్చు అనవసరమైన హాస్యం గంటల గంటలు వినొచ్చు దేవునికి విలువ చెల్లించుట దేవునికి విలువ చెల్లించట నీ నా జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదం ఎప్పుడైతే ఆ విలువ చెల్లించడంలో ఎప్పుడైతే మనం కోల్పోతామో మనము ఆయన చే విలువని పొందలేకపోతాం ఆ విలువని మనం పొందలేకపోతాం ఆయన విలువ ఆయన ఏ విలువ ఇవ్వాలనుకుంటాడో ఆ విలువని కోల్పోతాం మన జీవితం ఎంత దౌర్భాగ్యం ఎంత దౌర్భాగ్యం ప్రభుత్వాన్ని బిడల జీవితం ఈరోజు ప్రజలు వెంబడించే వారుగా ఉన్నారు ప్రభుని మనం కానీ చూస్తే దేవుని వాక్యంలో మత శుభార్త తొమ్మిదో అధ్యాయంలో ఇరవై ఏడో వచనంలో అక్కడ ఇద్దరు గుడ్డి వారు ప్రభుని వెంబడిస్తున్నారు ఈయన వాక్యం ఎక్కడో చెప్పేసి వస్తున్నాడు ఈయన వెంబడిస్తా ఉన్నారు వాళ్ళు దీనికోసం వెంబడిస్తున్నారు గుడ్డోళ్ళు వాళ్ళు రావిత్ కుమారు కర్ణించు అని చెప్పి వెంబడిస్తా ఉన్నారు ఈయన ఒక దగ్గర ఇంట్లోకే ఎక్కడికి వచ్చేసాడు అయినా అక్కడ చూస్తే వాక్యంలో ఇంట్లోకి వచ్చేసి ఆయన వెంబడిస్తే ఆయన మొక్కుతున్నారు అయ్యా మమ్మల్ని తరుణి పరబడుగుతున్నారు ఏం చేయాలి నేను మీకోసం అయ్యా మా కళ్ళు మా గుడి మా గుడి తల నుంచి మమ్మల్ని మమ్మల్ని బాగు చేయను ఆయన వాళ్ళ వాడి గుడ్డి కళ్ళ మీద చేతులు పెట్టి మీ విశ్వాసం మిమ్మల్ని బాగు చేయండి కాదు అంటే బాగు అంటే వీళ్ళు వెంబడించింది దేవుని బిడ్డల జీవితంలో కూడా ఎందుకు వెమరిస్తున్నావు ఎందుకైనా ప్రార్థనకు వస్తున్నావు ఆ మా పిల్లలు ఇంకా సెటిల్ కాలేదండి మా పిల్లలకి ఇంకా మ్యారేజ్లు సెటిల్ కాలేదండి మా పిల్లల చదువులు సెటిల్ కాలేదండి మేము కొంచెం కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఉన్నామండి వాళ్ళ అవసరత ఉందండి కాబట్టి ఎక్కువ ప్రాధాన్యకు రావాలి ఎక్కువ ప్రార్థన ఎక్కువ ప్రార్థనలోకి రావాలా అనేకులకి ప్రాథన చేయమని చెప్పాల ఇంట్లో శ్రమలు ఉన్నాయి ఏదో కష్టాలు ఉన్నాయి అది పది మంది చెప్పుకొని అది సమస్యల నుంచి బయటకు వస్తే బాగుండని చెప్పి దాని తర్వాత ఇవన్నీ బాగా అయిపోయిన తర్వాత మనిషి అడ్రస్ ఉండదు మనిషి అడ్రస్ ఉండదు ఎందుకంటే టైం ఉండదు ఇప్పుడు టైం ఉంటుందా ఇప్పుడు టైం ఉంటది ప్రభుని వెంబడించుట విలుగా చెల్లించుట ఎలాంటి విలువ అవసరానికి ప్రభుని వెంబడించేవారు అవసరానికి వెంబడించేవారు అసలు వీళ్ళ జీవితంలో ఒకసారి మన ఆత్మీయ జీవితంలో ప్రభుతోటి ఒక ఎన్కౌంటర్ ప్రభుతోటి ఒక ఎన్కౌంటర్ ఆయనతోటి ఒక ఎన్కౌంటర్ అది ఎన్ని రకాలుగా ఒక జీవితంలో ఎన్కౌంటర్ ఎన్ని కార్యములు చేస్తుంది అని కానీ మనం చూస్తే పేతుడి జీవితంలో ఎన్ని ఎన్కౌంటర్స్ అండి అతను బాగా రెండు ఓట్ల చేపలు ఇచ్చాడు ఆ చేప నోట్లో శుంభం కట్టడానికి కోసం చేప నోట్లు కాయిని పెట్టి చూపించాడు నువ్వు కేఫాబి కేఫాబి నువ్వు నీ మీద నేను బండ సంఘం కట్టానని చెప్పాడు నీల మీద ఒక ఎన్కౌంటర్ ఇచ్చాడు ఐదు చేపలు రెండు ఐదు చేపలు ఐదు ఐదు రోడ్లు రెండు చేపలు పంచి పెట్టడానికి తర్వాత అంతం కోసారి అది ఇన్ని రకాలుగా సముద్రంలో ఇన్ని కార్యములు ఆయన జీవితంలో చేస్తూ వచ్చాడు ఇన్ని కార్యములు చేస్తూ వచ్చాడు ఆఖరికి ఆ ప్రభు తిరిగి లేచిన తర్వాత మళ్ళా యోహన్స యోహన్స వర్త ఇరవై ఒకటిలో మళ్ళీ చేపలు పట్టడానికి అదొక ఎన్కౌంటర్ మళ్ళా ఎన్కౌంటర్ ఎన్కౌంటర్స్ లో అయినా కూడా ఆ ఇన్ని ఎన్కౌంటర్స్ ఒక మనిషిని ఎంత బలహీనుడో ఎంత బలహీనుడో ప్రభుని ఎరగని బొంకిన తర్వాత కూడా ఆ బొంకేసి లాస్ట్ లో కోడి పోతుంటే వెనక్కి తిరిగి పేతులు చూసి అదొక ఎన్కౌంటర్ ఇన్ని ఎన్కౌంటర్లు ఒక వ్యక్తిని అదే సమరేస్త్రి జోహన్ సువార్త నాలుగో అధ్యాయంలో ఒక్కటే ఒక ఎన్కౌంటర్ అండి ఒక్క ఎన్కౌంటర్ ఒక్కసారి ప్రభువుని కలిసింది అంతే అంతే మగ్ధలేని మరియా ఒక్క ఎన్కౌంటర్ అండి ప్రభు అవలో నుంచి ఆ ఏడు దేయాలు తీసాడండి సిలువు దగ్గర సిలు వేసి ఉంటే ఏసుప్రభు సమయప్రభు ఆ పాదాల దగ్గర అక్కడ ఆ సిలువు దగ్గర ఉంది తర్వాత ఉదయానే మూడో రోజు ప్రభు తిరిగి లేచినప్పుడు అక్కడ ఆ సమాధి దగ్గర ఉదయా ఒక ఆడ మనిషి అక్కడ వచ్చి ఆేసు ప్రభు తోటమాలి అనుకొని ఆ తోటమాలి అని యేసు ప్రభు తోటమాలిలా కనిపిస్తే తోటమాలి అనుకొని అయ్యా ఆయన శరీరం ఎక్కడ పెట్టేవనే ఎత్తుకొని పోతాం శరీరం అంతా గాయపరచబడి రక్తం ముద్దలాగా ఉండిన ఏసుప్రభు శరీరం ఎండలో కా రక్తం కాడి నల్లగైపోయి రక్తం ఎట్టయిపోతుంది నల్లగైపోయి అంత శరీరం అంతా గాయపరచబడి ఆ రక్త ఆ బల్లెపు పోటు ఆ శరీరం ఎలాగ ఉండొచ్చండి ఒక యాక్సిడెంట్ అయిన శరీరాన్ని మనం చూస్తే ఎలా ఉంటది మనకి యాక్సిడెంట్ బాడీని అలాంటి అలా దెబ్బలు తిన్న ఒక శరీరాన్ని చూసి ఆ శరీరం ఎట్టయిపోయింది ఆ శరీరం ఎత్తుకొని పోతుందంటే నీ మా బాడీ ఎత్తుకొని పోతానంటుంది నేను ఎట్లాంటి విలువ కడుతుంది విలువ విలువ ఎలాంటి విలువ కట్ట నువ్వు నిన్ను నన్ను ఈరోజు పిలిఫెక్ట్లేవు నువ్వు నేను నీ నా జీవితంలో నా జీవితంలో ఎలాంటి విలువ కడుతున్నావు నా జీవితంలో ఒకసారి ఒకసారి నా జీవితంలో ఏమైందంటే రైల్వేలో జాబ్ వచ్చింది పది వేలు కట్టమన్నారు సర్వీస్ కమిషన్ అంతా పాస్ అయిపోయాను ఇంటర్వ్యూ వరకు పిలిపాను టెన్ థౌసండ్ రూపీస్ వీడియో లో జాబ్ వచ్చింది ఆరు వేలు కట్టమన్నారు ఇది దాదాపు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల క్రితం సంగతి అండి ఇయర్స్ బ్యాక్ సంగతి మా ఆర్థిక పరిస్థితి చాలా భయంకుర ఆర్థిక పరిస్థితిలో ఉన్నాం మేము మా కుటుంబ పరిస్థితి ఏం బాగలేదు ఎక్కడైనా అప్పు ఎవరైనా ఇస్తారు ఉద్యోగం కోసం డబ్బులు మట్టి ఇస్తారు ఎవరైనా కానీ సాక్ష్యం పోతుంది పరిచయం చేస్తున్నా నేను సన్ని స్కూల్ పరిచయం చేస్తున్నాను ఎవరినొస్తుంది కానీ అమ్మో ఆ డబ్బులు తీసుకొని నేను ఏ సాక్ష్యం చెప్తాను చెప్పలేను సాక్ష్యం మా మామగారు మా మ్యారేజ్ లో నన్ను పిలిచి మామూలు పిలిచి మీ మ్యారేజ్ ఖర్చులకు మీకు కొంచెం డబ్బులు ఎక్కువ లేవు కదా మీ దగ్గర యాభై వేలు ఇస్తాను నాకు అవసరం వద్దండి అవసరం లేదు తీసుకోండి మా బామటి వచ్చి మా నానిస్తానుకుంటున్నాడు డబ్బులో మీకు యాభైలు దాగిస్తానుకుంటున్నాడు ఇంకా అడిగి తెగడం ఇంకా ఇస్తాడు అడిగి తీసుకోండి అవసరం లేదు సాక్ష్యం చాలా ఇంపార్టెంట్ ప్రభు వైపు చాచట అబ్రహాం పిల్లలమైన అబ్రహాం ఏమంటున్నాడు సదుమరాజ్ తోటి నీ నా నేను చేతులు ఆకాశం వైపు తెరిచి చాచి ఉన్నాను ఆయన వైపు చాచి ఉన్నాను మీ దగ్గర నుంచి నేను నువ్వులు పోగు కూడా తీసుకొన్నాను ఆయన వైపు నేను ఆ చేతులు చాచి ఉన్నాను అది విలువ కలుట విలువ కటుట అది ఎంత విలువ ప్రభు ఈరోజు మీ నా జీవితంలో నువ్వు నేను ఎలాంటి విలువ కట్టేవారుగా ఉన్నాము అనేది ప్రభు చూస్తున్నాడు ఆ విలువ కట్టేవారుగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు వార్త పద్నాలుగు అధ్యయం పదిహేను వచ్చిన ఏం చెప్తుందంటే విధేయత నువ్వు నా నువ్వు నన్ను నువ్వు నువ్వు నువ్వు నా ఆజ్ఞ నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞల్ని గైకుంటావు నా ఆజ్ఞల్ని గైకుంటావు మతే స్మార్తా ఇరవై నాలుగు వచ్చిన చూపిస్తుందంటే ఆయన ఆయన ఏ రకంగా మనము ఆయనకి సరెండర్ అయ్యేవారుగా ఉన్నావు సరెండర్ ఆయన ఆయన మన సొంత సొంత విషయాల్ని మనం ఏ రకంగా సాక్రిఫైస్ చేసేవారుగా ఉన్నాం ప్రభు అంటాడు తను తను ఉపేక్షించుకొని తను సిలువెత్తుకు వెంబడించు ఉపేక్షించుకొని విలువ కట్ట ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడ ఎంత విలువ మనం విలువ కట్టాలి ప్రతిరోజు మన కుటుంబ జీవితంలో విశ్వాస జీవితంలో విలువ కట్టాలి ప్రభు ఎంత విలువైన వాడు అనేది మనము ప్రభుకి చూపించాలి ఎప్పుడైతే మనం విలువైంది మనం చూపించేవారుగా ఉంటామో మన జీవితం వేరుగా ఉంటుంది ఆయన తోటి ఉన్న కాంటాక్ట్ వేరుగా ఉంటది ఆయన ఏ రకంగా మోసేని ఏ రకంగా ఆ విలువ కట్టిన వాడిని ఏ రకంగా హెచ్చించాడు వాక్యాన్ని చూపిస్తుంది ఎలాంటి ఎలాంటి విలువ కట్టారు ఇది విలువండి ఇలాంటి విలువ కట్టేవారుగా నిన్ను నన్ను దేవుడు ప్రభు చేయను కాక ఆమెను ప్రార్థన చేసుకుందాం ప్రేమ పర్లు తండ్రి నందగ దేవా నేనా నేనా నీ మాటకి నీ వాక్యానికి నీ ఆజ్ఞలకి అయ్యా తండ్రి నిన్ను వెంబడించడంలో ఎంత విలువ మేము మేము మేము మేము ఎంత విలువ కట్టేవారుగా ఉన్నామో ఎంత విలువైన వారుగా ఉన్నవరు మా జీవితంలో తండ్రి మా నిజ జీవితంలో మేము చూపించడానికి మాకు సహాయం చేయండి మా కుటుంబ జీవితంలో శ్వాస జీవితంలో తండ్రి నేను మా పరిచయ జీవితంలో ప్రభా తండ్రి నేను మా సాక్షి జీవితంలో మేము చూపించడానికి ఇట్టి కృప నాకు మాకు దయచేయమని బ్రతిమలాడుకుంటూ నీకే సమస్త మహిమ ఘనత ఆరోపిస్తూ ఏసపులో పెట్టి పెట్టుకుంటున్నాం తండ్రి అందరికీ కొంచెం టైం ఉంది కాబట్టి మనము ప్రార్థన చేద్దాము అన్నా ప్రార్థన చేస్తారా మరి మన దేశం గురించి మన గురించి అన్నా వినిపిస్తుంది సార్ అన్నా మన దేశం గురించి మన దేశంలో ఉన్న యొక్క ఎవర్నెస్ల గురించి మన అందరి గురించి అన్న పరిశుద్ధి అండి కృపామైన జీవ ఒకటే మహాపరిశుద్ధి ఈ గడిచిన కాలం సజీల కట్ అవుతుందన్న ఇంపడతలేదు హలో హలో అన్నా వినిపిస్తుంది మళ్ళీ కట్ అవుతుంది మళ్ళీ చేయండి అన్న ప్రార్థించండి పరిశుద్ధి తండ్రి కిపో జీవం బల దేవ ఇస్తు ప్రభావం నీకు ఎంతో వన్నాళ్ళైనా నీరు నిరంతరం నేను కిరీటుకున్న గొప్ప దేవ మహా పరిశుద్ధ దేవానికి స్నేహాలు అర్పించుకుంటున్నా పరిశుద్ధి ప్రభావం ప్రార్థిస్తున్న సిద్ధపడిన వాటిని ప్రతి హృదయంలో నీరు కట్టి పళ్లింప చేయమంత ఆదిష్టం నైనా ఇది సమాప్తి చేయని అంచటమే మేము చేస్తాం ప్రభావ నీ సంబంధించిన ప్రతి మా కాలంలో నేను ప్రభు కాబట్టి నేను మేము సిద్ధపడి ఉండాలా నీకులు మా దేశం కొరకు మా దేశ ప్రజల కొరకు మేము ప్రార్థిష్టమైనా మా దేశం యొక్క పాపం మా దేశ ప్రజలకు పాపాలు క్షమించమైన ఓ ప్రభావ ప్రతి నాయకులు పాపం క్షమించండి వాళ్ళ పట్ల మీరు కంకరించి వాళ్ళ గురించి ప్రార్థించక పైపులు వాటిని ఎలాంటి పాలు అందించాలో దేవ జ్ఞానం అనుగ్రహించి ఒక రక్షణ పొందాల ప్రభావ ప్రతి ఒక్కరి ప్రభావ ఆయన రక్షణ మార్గంలో వచ్చేలా మీకు విశేషమైన పరిచర్య మా దేశంలో జరగాల ప్రభావ అనేక సేవకు మీరు లేపండి పోత విస్తారంగా ప్రభావ పని వారి పొదుగుదైనా పని గొప్ప దేవానికి ఎంతో వర్ణాలైనా నిర్లక్ష్యమైన జీవితం నుంచి ప్రతి పడికి కనిపించండి ప్రవాహం అయినా అయినా ఇది దుర్దిముల అంత్య దినంలో అపాయకరమైన కాలంలో వచ్చి మేము తెలుసుకోమన్నాను కాబట్టి నైనా ఈ అపాయకరమైన కాలం మేము కాబట్టి ప్రభావ వాటి గురించి మేము తెలుసుకోవాలా ఒక జాగ్రత్తగా ఉండాలా అనేకులు మేము రక్షణ మనం కనిపించాలా మీ ప్రీతి సత్యాన్ని ప్రకటించాలా అనేకులు స్వార్థ ప్రకటించాలా శత్రుల దగ్గరిని మీరు స్వాధీనపరచుకోవాలా ప్రభావ నైనానికి ఎంతో పొందాలి ప్రభావ ఆత్మ రక్షణ పొందాలా ప్రభావ నైనా అందరి కొరకు మీ రక్తానికి అయినా మీ సులువు మనం వ్యక్తం కావచ్చు మీ నామం ప్రకటించిన స్థలాల్లో వెళ్లి మీ సువార్తని ప్రకటించాల ప్రభుత్వ సమస్త శిష్యులు చేయాల ప్రభావ ఆయన చివరి ఆజ్ఞ నమ్మగించిన ప్రభావం సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టి సువార్థ ప్రకటించారుషులు విడదలగలుగుతు రక్షణ సువార్థ ద్వారానే విమోచన ప్రభావ కాబట్టినైనా సువార్త పండించి చెరుకు మీరు లేపడిన ప్రతి సంఘాన్ని బరపర్చని ఉదయం పచ్చేయండి ప్రతి సంఘాన్ని మీ పరిశుభ్ర అభిషేకించే ఉద్యమం అయినా ప్రతి స్థానాలు దయచేయండి చివరి దినాల్లో ఈ కడవని కాలంలో ప్రభావం విద్య నుంచి సేవ చేయడం ప్రభావ అనేక స్థలాల ప్రభావం రాత్రి దర్శనం ప్రతి ఒక్కటి దర్శించేది ప్రభావ అయినా నా తండ్రి నీకు ఎంతో వర్ణాలు ప్రభావ అయినా రావడం సమీపమంది ప్రభావ ప్రభా అలజేది ప్రభావ అయినా ఎంతమంది ఇద్దరు ప్రాంతాల శుభార్త ప్రయనించవలసిన రామాలు ప్రాంతాలు ఎన్నో ఆ ప్రాంతాలకు వెళ్ళే శివుకు నీ లేపండి ప్రభావ ఇప్పుడే తెల్లబారని ప్రభా కోట తండే ప్రభావ మీ మతం జమ చేయాల ప్రభావ విస్తారమైన పంటను మీకు కొయ్యాల ప్రభావ అయినా ఒకనొక దినం ఏ ఆత్మ లభించిన మీ శని తీసుకొని రావాల ప్రభావ అయినా అలాంటి కృప మాకు దభిషేకంలో మీరు నడిపించండి ప్రభావ వారి విశేషంగా ప్రభావ మీకు పశుధాత్మ అభిషేకాన్ని మాకు అనుగ్రహించండి ఓ ప్రభావ మీ అభిషేకం లేకపోతే మీరు ఏం కూడా చేయలేదు ప్రభావ మీకు పశుధాత్మ అభిషేకం చిందే ప్రభా వీధలకు స్వార్థ కలిగించడానికి నలిగిన వారిని ఓ ప్రభా బలహీనమైన వారిని వినిపించడానికి ప్రభావ అభిషేకం మా పనికి విషయాలైనా ప్రభావ మేము నిర్లక్ష్యం చేసుకోకుండా ప్రభా అయినా అనేక ఆత్మలను ప్రభావ సంపాదించే వాళ్ళ మీద ఉండాలి ప్రభావ అనేక ఆత్మల ప్రభావం సృష్టి మా ఎదురు చూస్తున్న ప్రభావ దేవుని కుమార్ సృష్టి ఎదురు చూస్తున్న ప్రభావ నేను ఎవరు మమ్మల్ని విమోచిస్తారని ఓ ప్రభా ముతుంది ప్రభావ ప్రసవేదన పడుతుందినైనా ప్రభావ అలాంటి గ్రహించి ప్రతి సేవకు మీరు అనుభవించిన ప్రతి ఒక్క బిడ్డ ప్రతి సంఘాన్ని సత్యాన్ని సేవ పత్రిక ముందుకు వల అనే ఆత్మలకు ఆ చంద్రంలో విడలు కల్పించాలా ఓ పాతాలు ఆత్మలోనే ప్రభావం ఎక్కువ విడుదల కల్పించాల ప్రభావం నశించిపోతున్న ఆత్మల కొరకు మీ విజ్ఞాపన కనీసం ప్రభావం దాన్ని ప్రార్థన వీధులకు ప్రార్థిస్తాం ఎక్కువ దేవాలయం ఇష్టపడి సేవకుల ప్రభావ ఎన్నో ప్రాంతాల్లో ప్రభావ పేదవాళ్ళ ప్రభావం పరిచయం చేస్తుంటారు కదా ప్రతి సేవకులు మీరు దర్శించిన ప్రతి ఒక్కరు మీరు బలపరచని ప్రభావం వాళ్ళ పుట్టింది మీరు ఆదరించండి ప్రభావం శివపతి అక్కడ తీర్చండి ప్రభా శివ పచ్చడంలో ఆ కుటుంబాన్ని బలపరిచి నడిపించడానికి ఆరిస్తా అయినా ఆ రీతిక ప్రభావ బోధ ప్రపంచమంతా బయట పెరుగుతుంది ప్రభా అది పరిపక్వ ఉంది ప్రభా ఓ ప్రభావం బోధ మనసుల్లో ఓ ప్రభావ ఈ లోకం అక్కడ అని కోకటి వీరితో సహా మేము ప్రకటించాలా ఓ ప్రభావ అబద్ధ బోధల నుంచి ప్రతి ఒక్కరి సత్యమైన మార్గంలో నడిపించాలా ప్రభు నాకేమన్నా ప్రభా అలాంటి అభిషేకం అవి అయితే అయినా కోర్పు సహనాలు కలిగి ప్రభా మీ ఎంతో విజయ పైభక్తులతో ప్రీతికరమైన సేవ మేమందరం చేయలాగా సాయపడండి నా దేవ నా ప్రభావానికి ఎంతో పొందాలి ప్రభావ మీరు పడిన పాటలకు ఎంత భాగం పాడన మేము మీరు శ్రమ పొందాలా ప్రభావ అయినా మీరు మా మీరు శ్రమ పొందినాల మీ శరం తున్నబడింది ప్రభావ మీకు శరం గాయపరచబడింది ప్రోభా ఆయన కేవలం మాట్లాడుతూ నేను మీరంతగా మమ్మల్ని ఈ ప్రేమ ఎంతో గొప్పదినైనా ఈ ప్రేమను నోచుకోలేని వాళ్ళు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు నా పేరే తెలియని ప్రజలు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారన్నారు ప్రతి ఒక్క వ్యక్తి మంచి వార్తను ప్రకటించాలా ఏర్కటిసినా చెడు వార్తలే ప్రభావ మనుషులకు ప్రయోజనకార్యం కలిగించే వార్తలు లేదు ప్రభావా కేవలం మీకు సువార్త ద్వారానేవకో ఓ ప్రభావ పరిమళలో ప్రభావాలన్నీ మీరు నడిపించాను ప్రభావ దేవ నా ప్రభావ అలాంటి పూప మాకు అందరు కనిగించండి ఈ ఆరాధన పాల్గొన్న ప్రదర్శిస్తున్నారు పుట్టి మీకు అందరూ డ్రై చేయండి ఎవరైతే ఈ ఆరాధనలో పాల్గొన ప్రతి మీకు కూడా డ్రై చేస్తాం గొప్ప మీరు నమ్మదైన దేవుడు ఎంత నమ్మదగిన గొప్ప దేవుడు ప్రభావ మీరు మాకు వాగ్దానం చేసిన ప్రభావ కాబట్టి మేము కలిగిన మీరు గట్టిగా పట్టుకొని చెల్లించకుండా ప్రభావ మీరు ప్రభావ తిరిగి వచ్చేంత మా కిరణ్ అపహరికంగా ప్రభావం ఇంకా జాగ్రత్త కాపాడుకోవాలా అనేక నుంచి ఎంతో నడిపించాలి అనంతలో నడిపించండి మీరు ఆదరించండి ప్రతి ఒక్క బిడ్డలు మీరు ఆదరించండి బలపరచండి ఆర్థికంగా మెరుగుపరచండి అంత ఆదిష్టం తన ప్రతి అవసరం తీర్చండి మంచి ఆరోగ్యంగా ఇచ్చండి నూతనంగా అభిషేకించండి వాళ్ళ సేవ పచ్చని ఆ రీతిగా ప్రభావ ఉద్యోగాలకి ఉద్యోగాలతో ఇచ్చేయండి ప్రభావ ప్రతి ఆర్థిక స్థితుల వాళ్ళకి ప్రజలు కల్పించిన అయినా ప్రభా సాక్షిని పెట్టుకునైనా ఈ చివరి దినాల్లో ప్రభా ఎంత దినాల్లో ప్రభావ ఎక్కడ తీసిన ఓ ప్రభా సాధ్యమైతే ఏర్పరచబడిన వాళ్ళు కూడా ప్రభా వాడి దృష్టిని పడటానికి కూడా కూడుకున్నాడు ప్రభావా కాబట్టి మేము పడిపోకుండా ప్రభావా అంతవరకు మేము సహించాలా ప్రభావ అయినా మీరు ఇచ్చిన ఆ రక్షణను పట్టుకొని ప్రభా విశ్వాసం ముందుకు పోవాలా ఈ లోకంలో మీకు శ్రమ కలుగునన్నారు ఈ లోకంలో మాకు శ్రమలు ఉన్నాయి ప్రభావ అయినా కానీ మీ లోకాలు మీరు జయించనన్నారు పత్తి శ్రమను మీరు జయించాలా అయినా ఆ జయించే శక్తి మీరు మాకు అనుగ్రించండి జయించలేదు కానీ ప్రభావ మీ పక్క మేము కూర్చోలేం మీ సింహాసాన్ని మీరు కూర్చోలేం కాబట్టి నైనా ఆయన జయించే శక్తి మాకు దయచేయండి మాకు యుద్ధం నేర్పించండి యుద్ధ పోరాటం నేర్పించండి మా చేతులకు మా వేళ్ళక పోరాటం నేర్పించినైనా ఇది ఆత్మీయమైన యుద్ధం ప్రభావ ప్రతి ఒక్క సేవకుడు యుద్ధంలో ఉన్నాడు ప్రభావ గ్రహించలేని శక్తిని ఉన్నారు కరికరించినంత అదిష్టం ప్రతి ఒక్కరు ప్రభావ శక్తులతో పోరాడాల ప్రభావ ఈ లోకమంతాన్ని నిండిపోయిన ప్రభావ ప్రతి ఒక్క కుటుంబాలకు ప్రభావ అయినా వాళ్ళు చిన్న భనం చేసిన కుటుంబాల్లో సమాధానం లేకుండా కుటుంబంలో అంతా భయంకరమైన స్థితిలో ఉంటున్నాయి కదా ప్రభావా అదృష్టాత్మల నుంచి వాళ్ళకి అందరికీ విడదలు కలిగించాలా ఈ సత్యమైన వాక్యాన్ని మేము అనేది ప్రకటించాలా కదివి కలిగించాలా ప్రభా అయినా అలాంటి అభిషేకం మాకు అందరికీ ఇచ్చేయండి తప్పగల దేవానికి ఎంతో బంధనాలు హాస్పిటల్స్ లో ఎంతో మంది ప్రభా నైనా ప్రభా మంది రకరకాలమైన రోగాలతో బాధపడుతున్నారు నేను ప్రతి హాస్పిటల్స్ ఉన్న ప్రతి బిడ్డ గురించి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి హాస్పిటల్స్ గురించి మేము ప్రతి రోగి గురించి మేము ప్రార్థిస్తున్నాము ప్రతి ఒక్క రోగికి ఏసు క్రీస్త నామంలో సమాధానం ప్రకటిస్తున్నాం ప్రతి చీకటి తు ఆత్మశక్తులను గర్దిస్తుంది మైటీ ప్రతి రోగాన్ని విచ్చిపెట్టి వెళ్ళిపోవలసింది ప్రతి హాస్పిటల్స్ ఎంపీ అవును కాక ఏసు ప్రతి ఒక్కటి డిశ్చార్జ్ అవును కాక ప్రతి రోగం నుంచి ప్రతి ఒక్క విడుదల స్వస్థత కలుగునుగాక ఏసు పరలోకంలో చిత్రం పరలోకంలో నెరవేరు ఈ భూమి మీద నెరవేరుగాక పర్లోకమంది అంత తండ్రి మీ చిత్తం పర్లోక మంది నెరవేనట్టు మా సేవ పరిచయంలో మా కుటుంబాలలో మా ఆర్థిక స్థితిని పట్టి దాంట్లో నెరవేరు కాక వేసి తీసుకుని తాగుతా ప్రభావం విశ్వాసంతో మేము నిండుకోవాలా ఓ ప్రభావ ఈ లోకాన్ని జయించే విశ్వాసాన్ని మాకు అనుగ్రహించినయనా ఒక దశలో ప్రభావం తవ్వ ఒక దశలోనే మేము పోతున్నాం తవ్వా జ్ఞాపకం చేసుకుని ఉన్నాయ్ ఓ ప్రభావ మీ కనికెములు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటావా ఈ కృపా విమృగించి మీకు మిమ్మల్ని అందరూ శాస్త్ర పెట్టుకోండి ఈ రాత్రి కాలం సమయంలో అయినా మాకు మంచి నిద్ర విగించండి ఏక మీ సరిది చేయడం సంపూర్ణ వింపజిస్తున్నాం ప్రభావ అయినా మా విశ్వాసాలు ఇంత బలపరిచి ప్రార్థన జీవితంలో ఎక్కువ సమయం ప్రార్థనలు పావులవాడి వాళ్ళు మేము కేకలు వేసుకుంటూ పట్టణ ఉపద్రవాన్ని గ్రహించి హెచ్చరిక చేయాలి అనేక మేల్కల్పాల ప్రభావ ఒక అరణ్యంలో కేకలాగా కేకలు వేసుకుంటే మేము పోవాలి అనేకులు ప్రవ నిందించిన వారి వెళ్ళి తట్టాలా పోవ్వ అనేకులు వెలుగు ప్రకాశించాలా చీకటి గల చోటు వెలగాల అలాంటి వెలుగు సంబంధాలుగా మమ్మల్ని అందరినీ మార్చమని మీరు రాకపోతే మమ్మల్ని అందరూ సిద్ధపరచుకోమని అలాంటి సేవ పచ్చిలో ఇక్కడ ఉంటామన్నీ నడిపించమని వేసే క్రీస్తు పరిస్థితి నమ్మిన ప్రయాగిస్తాం చెప్తూ ఉన్నారు బ్లెస్ ప్రైజ్ లో మన ప్రభు అయిన ఏ క్రీస్తు కృప శాంతి సమాధానం ఇక్కడ కూడి వచ్చే ప్రతి ఒక్క బిటకు ముఖ్యంగా కేబిపీఎం లో ఉన్న ప్రతి ఒక్క బిటకు సదాకాలం తోడైనా కాక ఆ మెయిన్ ప్రైజ్ లోడ్స్ ఇస్తారు అందరికీ ప్రైజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ గుడ్ నైట్